113. పదమూడు నాలుగాశ్రమములు నాలుగు యోగముల్ నమ్మి చేసినట్టి నరులకెల్లా నచలమిడదు వాటి నమ్మరు చపలులు. అఖిల జీవసంగ ఆత్మలింగ భావము శరీరములో బుద్ధికి తెలియని విద్యలైనప్పటికీ జంతువు చిన్నతనములోనే నీటిలో ఈదడమును దూడ పాల పొదుగును గుర్తించడమును ఐదు సంవత్సరముల చిన్న వయసు మనిషికి పాండిత్యము కలగడము మొదలగు వాటిని తెలియజేయుచు ఏమీ తెలియని దానివలెనున్న ఓ ఆత్మ వినుము మనిషి తన జీవితములో బ్రహ్మచర్య గృహస్థ వానప్రస్థ సన్యాసాశ్రమములనడి నాలుగాశ్రమముల ధర్మములను చక్కగా నిర్వర్తించి ఆ నాలుగాశ్రములలో నాలుగు యోగములను నమ్మినట్టి నరులకు అచేలమంటే ఏమిటో తెలియదు ఇక్కడ నాలుగు ఆశ్రమ ధర్మములలో లగ్నము కావడమే నాలుగు రకముల యోగములు గాని దైవజ్ఞానమునకు సంబంధించిన బ్రహ్మ కర్మ భక్తి యోగములు కాదు అని తెలియవలెను యోగములు రెండు రకములని ప్రపంచ సంబంధమైన జీవిత దశలకు సంబంధించినవి నాలుగు యోగములు ఒకరకమని పరమాత్మను తెలియుటకు మార్గములైన మూడు రెండవ రకమని తెలియవలెను నాలుగు ఆశ్రమధర్మముల ప్రకారము నాలుగు యోగములు కలిగినవారికే పరమాత్మ అంటే ఏమిటో దాని ధర్మములంటే ఏమిటో తెలియదు అటువంటివారికే తెలియనిది చెప్పల చిత్తులైన మనుషులకు మాత్రము తెలియదు మరియు వారికి నమ్మకము ఉండదు ఎంతో గొప్పవారికే తెలియని పరమాత్మ సాధారణ మనుషులకు అదొకటి ఉన్నదని కూడా తెలియదు